వననాలు వేసయ్యా కృపలు మీ కృపలో మరోసారి మళ్ళీ జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ వరకు మనం ప్రతి పనిలో విజయం దయచేయండి ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్నం సాయంత్రం కాలం నప్పుడ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపికు మాకు అనుగ్రహించండి వాక్యంలోని ఆత్మీయ నేత్రంలోని విప్పండి ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మేము ఉండేలాగానే సహాయపడండి అయినా ఈ వరకు మేము సహించేలాగానే సహాయపడండి తండ్రి ఇది ముఖ్యంగా తండ్రి ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా ఎందు నిమిత్తమే ఇవన్నీ మీరు మాకు చూపిస్తుండీ సత్యాన్ని మేము గ్రహించలాగన మీ యొక్క అతను మళ్ళీ ఆ యొక్క విషయాలను మాకు ఏ పని అప్పగించబడిందో ఆ పనిలో తను మళ్ళీ యథార్థతతో తను మళ్ళీ వినయభయభక్తులతో మేము సహాయపడమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా తండ్రి ఈ వాక్యాలు వింటున్న ఆశ్రయించండి మీకు గొప్ప సాక్ష్యం పెట్టుకొని మీరే మహిమానందమని ఏ శ్రీ క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ మనం ఉదయకాలము ప్రకరణ గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాం ఏడవ అధ్యాయాన్ని మరోసారి దీర్ఘంగా చూసినాం ఏడవ అధ్యాయము ముఖ్యంగా ఒక చిన్న గుంపుని దేవుడు భద్రపరుచుకుంటుండూ శ్రమలు ఆరంభం కాక వారిని ముద్రించుకొని వీళ్ళు వారు అని అతను వారిని భద్రపరుచుకున్నట్టు మనం చూస్తున్నాం అయితే ఒక బహుశా ఇంకుంట పోయిన వారం అనుకుంట చూపించి నేను ప్రతి దశలో దేవుడు శ్రమల ఆరంభం కాక ఒక చిన్న గుంపుని కాపాడుకుంటుండని ఏలియాని గురించిన ఉపమానం అంటాం దాన్ని మనం ఏలియాతో మాట్లాడండి దేవుడు ఒక చిన్న గుంపు నా కొరుకుంది ఇంకా ఏడు వేల మంది బయలునకు సాష్టంగా నమస్కారం చేయని నా నేను వారిని భద్రపరచుకున్నా అంటున్నాడు దేవుడు ఏలియాతో కాబట్టి ప్రతి దశలో ఒక చిన్న గుంపుని దేవుడు కాపాడుతూ వస్తుండే ఎందుకంటే ఎందుకు కాపాడతాడన్న విషయం నేను మీకు చూపిస్తాను కొంచెం సేపట్లో ఈరోజు మనం ఈ సాయంత్రం కాలంన మనము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని చూడబోతున్నాం అయితే ఎనిమిదవ అధ్యాయము దానికి ఒక ఉపోద్ఘాతం అంటాం లేకుంటే ఇంగ్లీష్లో ఇంట్రొడక్షన్ అంటాం అది అర్థమవుతుంది ఎందుకంటే ఆరవ ఆరవ అధ్యాయం వరకు హెచ్చరిక లాగున్నట్టు మనం చూస్తాం తర్వాత ఏడవ అధ్యాయంలో భద్రపరచుకోవడం చూస్తున్నాం ఒక చిన్న గుంపుని భద్రపరచుకుంటుంది ముద్రించుకొని ఎనిమిదవ అధ్యాయంలో ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి అని పరిచయం చేస్తున్నాడు దాని తర్వాత శ్రమలు నిజంగానే ఆరంభం కావడం అవి ఎంత భయంకరంగా ఉంటాయి అనేది పోవడమే తొమ్మిది పది పదకొండులో చూపిస్తాడు దేవుడు అయితే ఇవన్నీ రిపీటెడ్ రిపీటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి వ్యోహన్ భక్తుడికి కలిగిన దర్శనంలో ఉదాహరణకి ఏడు బూరలలో విశదీకరించింది ఏడు ఉరుములలో ఉంటుంది కానీ ఏడు ఉరుముల గురించి రాయలేదు బైబుల్లో ఎందుకంటే ఉరుము అన్నప్పుడు ఆయన స్వరం ఆయన స్వరం ఉరుములాగా ఉంటుందని మనం ప్రాటం క్రింద మొదట నెల చూసినాం ఆయన మాట్లాడితే ఉరుము వంటి స్వరం వంటి వాడని కాబట్టి ఏడు ఉరుములు ఏడు బూరలు ఏడు ముద్రలు అన్నీ ఒకటే విషయాలని సూచిస్తూ ఉన్నాయి అవి మనం అంటే మూడు సార్లు అవకాశం ఇచ్చిండు దేవుడు అనేది మనం ఒకటి చూస్తున్నాం దాని తర్వాత ఆయన రిలీజ్ చేస్తుండ్రుడు ఒక్కసారి చూడండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యయం మొదటి వచనం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి భూమి సముద్రం మీద ఏ చెట్టు మీదనై గాలి వీచక్కుంటున్నట్లు భూమి యొక్క నాలుగు నాలుగు దిక్కుల వాళ్ళు నిలబడినట్లు చూస్తున్నాం అయితే రెండవ వచనంలో మరియు సజ్యుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచి భూమిని సముద్ర భూమికి సముద్రం హాని కలుగ చేయటకై అధికారం పొందిన నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసను వారి నసలయందు ముద్రించే వరకు భూమి కనను సముద్రం కన్నాను ఏ హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను ఇది సడన్లీ ఒక్కసారి నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఇది లాస్ట్ టూ వీక్స్ నుంచి మనం చూస్తున్నాం ఈ వాక్యం అయితే ఈయన వేరే ఒక దూతకు సంబంధించిన విషయాలు చూపించిన ఇది ప్రభుకి సాదృశ్యమని ప్రభువే అక్కడ ఉన్నాడని ఎందుకంటే బిగ్గరగా మాట్లాడేవాడు అతను అతను బిగరంగా మాట్లాడితే ఇంకా మనలో చలనం ఉండదు అన్నట్టు మన బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది ఐస్ లాగా అనే విషయం అది ఎందుకు నేను వ్యాఖ్యం చేస్తున్నానంటే ఈ ఏడవ అధ్యయ మొదటి భాగం మొదటి వచనంలో నలుగురు దూతలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ ఎవరనేది నేను అనేకసార్లు చూపించినా తిరిగి చూపిస్తూనే ఉంటాను వీరందరినీ దేవుడు ఆయన షాప్ ఆయన తీర్పుని అమలు కొరకు వాడుకుంటుండు అన్న విషయాన్ని మొదటి వర్షంలో మనం చూసుకుంటున్నాం అయితే అమ్మలు పరచక ముందు ఒక చిన్న గుంపుని ముద్రించి కాపాడుకుంటాడు ఆ విషయమే రెండో వర్షంలో చూస్తున్నాము వేరే దూత సూర్య ఇవన్నీ మనం చూసినది యేసు ప్రగేశాదృశ్యం ఏసు ఆ దూతలను హెచ్చరించాడు బిగరగా అప్పుడు ఆ దూతలు ఆగినారు దాని తర్వాత ముద్ర స్టార్ట్ అయింది సీలింగ్ స్టార్ట్ అయిందని చూపించిన వారం ఈ సీలింగ్ ఎండింగ్ దశకు వచ్చింది ఇందులో చాలా మంది మిస్ అయిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఈ వాక్యాల ధ్యానించాల ముఖ్యంగా ప్రకటన గ్రంథము ఏ చర్చలల్లో దీర్ఘంగా ధ్యానించారు ధ్యానించిన కామెట్రీస్లో చూసి కాబట్టి ఎవరికో బయలుపరచబడింది వాళ్ళు ధ్యానిస్తారు స్వతహాగా వాటిని గ్రహించడం అంటూ చెయ్యరు వారు ప్రయాస ఒకసారి ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ నలుగురు దూతలకు సంబంధించిన విషయం మరోసారి మీకు చూపించి తిరిగి మనం ఎనిమిదవ అధ్యాయానికి వస్తాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ బూరల ముగ్గింపు దశ ఎట్లుంటుంది అనేది చూపిస్తున్నాడు మొదటి బూర ముందు ఏం జరిగింది ఆరవ బూరకి ఏం జరుగుతుంది అన్న విషయం ఇక్కడ చెప్పబడుతుంది మనం ఇందాక చేసినట్లు మొదటి బూరకి ముందే చిన్న గుంపుని దేవుడు ముద్రించి కాపాడుకుంటుండని ఆ దూతలకి ఆగ్ఞే పిచ్చండు కొంచెం ఆగు ఆగండి మీరు అని అయితే పదమూడవ వచ్చనంకి వచ్చినప్పటికీ ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూప్రటిసు అను మహానది యొద్ బంధింపబడింది ఇవి ఎప్పుడు బంధింపబడ్డాయని మీరు ఏడవ అధ్యాయం చేస్తే అర్థమవుతుంది మహా యొద్ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆనవ దూతతో చెపుట వింటిని కాబట్టి ఈ సువర్ణ బలిపీఠము వచ్చే వారం నేను చూపిస్తాను ఏందనేది ఇది చాలా విషది విశేషమైన వాక్యం ఇది సువర్ణ బలిపీఠం సువర్ణము బలిపీఠం రెండునే ఇక్కడ అంటే బంగారంతో చేపడ్డ బలిపీఠం దాని కొమ్ముల నుండి ఒక స్వరం కాబట్టి ఈ బలిపీఠం మీద ఉండేది ఏసు ప్రవే అనేది మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే గొరపిల్ల కాబట్టి సువర్ణము దేవునికి సాదృశ్యం కాబట్టి బలిపీఠం మీద వధింపబడ్డవాడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయననే చెప్తేనే గాని ఆ నలుగురు దూతలు ఆరంభం పెట్టరన్నట్టు ఆరంభం చేయరన్నట్టు శిక్ష అమలు కాబట్టి బోరల తీర్పు కాలంలో విన్న ఈ విషయాలు అర్థమవుతా మరి దీర్ఘంగా యూఫ్రటిస్ నది ఎక్కడ ఉందంటే బబ్లోన్ బబులోనికి జీవాధారం ఈ నది కాబట్టి ఇవన్నీ ఎక్కడ నెరవేరుతున్నాయంటే బబ్బులోనూ నెరవేరుతున్నాయి బబ్బులోనూ ఒకప్పుడు ఉంటే ఇప్పుడు లేదు బబులోను ప్రకృతి సహజంగా ఇప్పుడు బబ్బులను ఆత్మీయ ప్రపంచంగా మారింది మతపరమైన జీవితమే ఆ బబులోనికి సాదృశ్యం కాబట్టి ఇవన్నీ మతపరమైన జీవితమే నెరవేరుతున్నాయి అనేది మనకు తెలుసు కాబట్టి యూ అనే పదం లేకపోయింటే ఇది ఎక్కడ జరుగుతుందో ఎవరు గ్రహించలేరన్నట్టు మనకు తెలుసు ప్రపంచమంతా బబ్బులోను నీలేమని మన ఉంటుందే బబులోను కాలం అనేది ప్రతిసారి క్యాలెండర్ని చూసినప్పుడు ప్రతిసారి ఆ యొక్క గోడ మీద గడియారం చేసినప్పుడు జ్ఞాపకం చేబడతా ఉంటుంది మనం ఉంటుంది బబులోను కాలం కాబట్టి ఆ నది దగ్గర బంధింపబడ్డాయి అన్న విషయాన్ని ఇవి నలుగురు దూతలు ఎప్పుడు బంధింపబడ్డారు ఐదవ దూత బిగ్గర్గా కేక వేసినప్పుడు వాళ్ళు బంధింపబడ్డారు దాని ఆ ఐదవ దూతనే ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల ఆయన మాట్లాడినప్పుడు నలుగురు దూతలను వదిలిపెట్టమని బిగ్గరగా పట్టుకొని ఉన్న ఆరవ దూతతో చెప్పట వింటినీ కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకి ఇక్కడ ఆరవ దూత ఎవరు అక్కడ ఐదవ దూత ఎవరు మరి ఈ సువర్ణ బలిపీఠం కొమ్మల నుండి వస్తున్న స్వరం ఎవరిది ఇవి నీకు అర్థమైపోతే ఇప్పుడు మనము తిరిగి ఎనిమిదవ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఏడవ అధ్యాయము సెపరేషన్ ముద్రించుకొని కాపడడం ఎనిమిదో అధ్యాయంలో ఆరంభమవుతున్నాయి బూరల్ లేక తీర్పులు ఎట్లా ఉండబోతున్నాయి అని చూపిస్తుండడు ప్రతి బూరకు సంబంధించిన విషయాలు కాబట్టి ఉదయకాలం మనం చూసినాము ఏడో ముద్రను విప్పినోడు పర్లకు మంది ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండాను ఎందుకంటే ఇప్పుడు శ్రమలు దేవుని శిక్ష ఆరంభం కాబోతుంది శ్రమలు అంటే దేవుని శిక్ష దేవుని యొక్క ఉగ్రత కాబట్టి ఇది దేవుడి నుంచి కలిగింది అనేది మనం అర్థం చేసుకోవాలా సైతాను వానంతట వాడు ఏమి చేయలేడు అన్న విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఎందుకంటే దేవుని చేతిలో వాడు ఒక సాధనం లాగా ఒక పనిముట్ లాగా ఉండడన్న విషయం ఆయన ఉగ్రతని అమలుపరిచేవాడు లాగా ఉన్నాడు దేవు సైతాన్ వాడి అనుచరుని కాబట్టి ఇప్పుడన్నీ మనం వాటిని దీర్ఘంగా చూడబోతున్నాం కాబట్టి ఎనిమిదవ అధ్యాయాన్ని మనము ఆరంభించుకోవాలంటే ముఖ్యంగా కొన్ని ఆత్మీయమైన లేక కొన్ని వాటిని ఏమంటాం నియమాలని మనం అర్థం చేసుకోవాలి లేక ఇంగ్లీష్లో ప్రిన్సిపల్స్ అంటాం లేక గైడ్ లైన్స్ అంటాం ఈ వాక్యాలని ఎట్లా అర్థం చేసుకోవాలని ముఖ్యంగా మనకి ఒక విధానని నేర్పించే దేవుడు ఏంటంటే పాతవి గతించిన సమస్తం కృతవైనవి అంటే కృతవన్నీ ఆత్మీయమైన ప్రపంచం అన్నట్టు ప్రకృతి ప్రపంచం వేరే లేక సహజమైన ప్రపంచం వేరే ఆత్మీయమైన ప్రపంచం వేరే ఈ రెండు అంశముల గురించి మనం ఇక్కడ చూడాల కాబట్టి ఆత్మీయమైన జీవులం మనం లేక ఆత్మస్వరూపులం రక్షణ అనుభవము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళకందరికీ ఆత్మీయమైన జీవితం ఉంటుంది ఆ అనుభవం లేని వాళ్ళంతా ఇంకా శారీరకంగానే ఉంటారు కానీ ఆశ్చర్యం ఏంటంటే రక్షణ పొంది కూడా శరీరకంగా ఉంటారు ఈ రోజుల మనుషులు అది యుగ సమాప్తిలో సూచన అన్నట్టు అందుకనే పౌలు మొదటి కొరింతులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంటాడు ఇవి మనం మన గ్రూప్లో చాలా ప్రాముఖ్యంగా ధ్యానించే వాక్యం ఇది మొదటి కొరితలు రాసిన పత్రికలో చూడండి ఒకసారి మొదటి కొరితలు పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొన్నితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుంచి చూస్తాం ఇందు విషమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయనని వయబడి ఉన్నది వయబడింది ఇది వాక్యం ఇది ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణియాయనని వయబడి కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయనని కాబట్టి ఈ నాలు ఈ నలభై ఐదు వచనాలు మన సేవ జీవితానికి పునాది వేయబడ్డ వాక్యం అన్నట్టు మనము బైబిల్లోని ప్రవచనాలని అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రపంచంలో ఏం జరగబోతుందో వాటిని వాక్యాలతో పోల్చుకొని ఆయన రాకడం ఎంతో సమీపంగా నన్న సకలం గ్రహించగలుగుతున్నాం అంటే ఈ రెండు వచనాలే మనకి వాటిని చూపిస్తున్నాయి కాబట్టి వీటిని మనం స్వీకరించినప్పుడు మన తలంపులు మన దైవికమైన జ్ఞానంలో మార్పులు ఉంటాయి లేకపోతే మనం కూడా మతపరమైన జీవితం ఉన్న వల్లే ప్రకృతి సహజమైన వాటిని లేక శారీరకమైన వాటినే చూస్తూ ఉంటాం ప్రకృతి సంబంధమైన వాటిని చూస్తూ ఉంటాం కాబట్టి ఆదము జీవించు ప్రాణి అయను కడపటి ఆదము జీవింపచేయు ప్రాణి అయను అంటే జీవించే వాళ్ళు ప్రతి ఒక్కరు అనేది మొదటి భాగం కానీ జీవింపజేయుడు ఆత్మ నేను శాశ్వతంగా ఆ జీవంలోనికి నడిపిస్తుంది లేక శాశ్వతంగా ఆయనతో పాటు నివసించే స్థలానికి నడిపిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపతిస్తుంది కడపటి ఆదాం అంటే మన ప్రభు నలభై ఆరో వచనంలో ఆ విషయాన్ని మరీ దీర్ఘంగా విశదీకరిస్తుంది చూడండి ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ముందున్నది ప్రకృతి సహజం అని ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది కాబట్టి మొదటిది ప్రకృతి సహజమైంది తర్వాత వచ్చింది ఆత్మ సంబంధమైంది కాబట్టి మొదటిది చూడండి ఎట్లుంటుంది నలభై ఏడవ వచనం మొదటి మనుషుడు బూ సంబంధమైన బందీ అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోక వచ్చినవాడు కాబట్టి మొదటి మనిషిని ఆశ్రయిస్తే భూ సంబంధి లాగుండిపోతావు రెండవ మనిషిని ఆశ్రయిస్తే పరలోక సంబంధి అన్న విషయం జ్ఞాపనిచ్చాడు మొదటిది ప్రకృతి సంబంధమైంది రెండవది ఆత్మ సంబంధమైంది కాబట్టి మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే పర్లోక సంబంధి ఎట్టివాడో పర్లోక సంబంధులను అట్టివారే కాబట్టి ఫ్రీస్ని పోలి నడుచుకోండి ఎక్కువగా మనట్టు మనం మంటి నుంచి పుట్టిన వారమే కానీ పర్లోక సంబంధిని పోలి ఉండాలా అన్న విషయాన్ని తొమ్మిద నలభై తొమ్మిదో చూడండి మరియు మనము మంటి నుండి పుట్టిన పోలికను ధరించిన ప్రకారం పర్లోక సంబంధి పోలికయో ధరింతుము ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఒకటే ఆ వాక్యం ముగించేస్తాం చూడండి యాభై నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్న నేరవు రక్త రెండు గుంపులు అవి శారీరకంగా ఉండేవాళ్ళు మీకు తెలుసు రెండు గుంపులు అవి ఈరోజు మళ్ళా మీకు వాటిని చూపిస్తూ ఉంటాను రక్త దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నది క్షయత అంటే నశించిపోయేది అక్షయత అంటే శాశ్వతంగా ఉండేది కాబట్టి క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నది దానికి అవకాశమే లేదు కాబట్టి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదము కాబట్టి ఇక్కడ కడబూర అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది కడబూర ఏడవది చివరిది దానికి సంబంధించి కూడా నేను చూపిస్తాను కాబట్టి ఈరోజు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆత్మీయమైన విధానాలు నేర్చుకోవాలా ఈ ఆత్మీయమైన విధానాలు నేర్చుకుంటేనే కానీ మనము ఈ ప్రవచనాలని అర్థం చేసుకోలేము ఎందుకంటే ప్రకృతి సహజంగా ఉన్నవాడు ప్రకృతి సహజంగానే ఉండిపోతాడు ఆత్మీయంగా ఉన్నవాడు ఆత్మలోనే బలపడతూ ఉంటాడు అన్న విషయాన్ని పౌలు హెచ్చరిస్తూ గళితులు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం మూడవ వచ్చడంలో మీరు ఇంత అవివేకులైతిరా ఓ గలతీలారా ఓ అవివేకులైన గలతీలారా అంటే వివేకాన్ని కోల్పోయిన వాళ్ళు రక్షణ అనుభవం కూడా మీరు ఇంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిణిపూలు అగుతురా పరిపూర్ణంగా అగుతారా చూడండి ఆత్మానుసారంగా ఉన్నవాడు ఆత్మానుసారంగానే పరిపూర్ణంగా కావాలి కదా మొదట ఆత్మానుసారంగా అంటే రక్షణానుభవం नుपం. రక్షణ అనుభవంలో ఆరంభించి మళ్ళా పాపంలో మీరు పరిపూర్ణంగా తయారవుతారా ఇది యుగ సమాప్తిలో జరుగుతుంది ప్రపంచమంతట రక్షణానుభవం ఏమైపోయిందో ఆ రోజు ప్రార్థనలు ఏమైపోయినాయో ఆ రోజు పవిత్రత ఏమైపోయిందో ఆ రోజు ధ్యానం విధానం ఏ రీతిగా అయిపోయిందో ఆ రోజు సేవా విధానం ఏమైపోయిందో మొదట్లో ఉన్నట్లు ఈరోజు లేరు అందరూ అటనే తయారైనట్టు చూస్తాం మనం పాత నిబంధన కాలం మొదలుకొని ఈరోజు వరకు కూడా మొదట్లో ఉన్నంత తీవ్రత ఈరోజు ఉండదు ఎందుకు ఉండదు ఈ లోకపు నియమం ఉంటుంది ఈ లోకాన్ని అంటుకొని ఆ రీతిగా ఉంటుంది కాబట్టి వాటన్నిటి నుంచి మనం దూరంగా రావాలా లేకపోతే మనం కూడా అవివేకులం అవుతాం నువ్వు ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగానే పరిపూర్ణంగా తయారు కావాలా అన్న విషయమే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తిరిగి మనం రెండో కొనితలు రాసిన పత్రికకు వెళ్తాము సార్ చూడండి రెండో కొని పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ఇది కూడా మూడు మూడే రెండో కొరితలు రాసిన పత్రిక మూడవ వచనం ఇక్కడ ఏమని చూస్తున్నామంటే రాతి మీద కానీ సీరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయంలు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్యం మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అని మీరు అని మీరు తేట పరచి కాబట్టి చూడండి దేవుని ఆత్మతో మన హృదయమైన పలకల మీద ఇవి రాయబడ్డాయి అంటున్నాడు మనమే క్రీస్తు పత్రిక అంటున్నాడు మనమే సువార్త అంటుంది క్రీస్తు పత్రిక అంటే సువార్త గాస్పుల్ గుడ్ న్యూస్ అంటారు ఇంగ్లీష్లో గాస్పుల్ అంటే గుడ్ న్యూస్ కాబట్టి గుడ్ న్యూస్ మనమే ఈ లోకానికి ఇది ఒక చిన్న గుంపు కదా ముద్రించబడ్డవారు లక్ష నలభై నాలుగు మంది మనమే క్రీస్తు పత్రిక ఈ లోకంలో అనే పౌలు ఈ విషయంలో జ్ఞాపకం చేస్తుండు ఈ వాక్యాలన్నీ మన హృదయాలు రాయబడ్డాయి ఇంటర్నెట్లో కాదు ఎక్కడో రికార్డింగ్స్లో కాదు మన హృదయాలో రాయబడ్డాయి కాబట్టి మనము ఏ రీతిగా పరిపరిపూర్ణత చెందాలా ఏ రీతిగా మనము ఆత్మలో పరిపూర్ణంగా ఎదగాల చూడండి అదే అధ్యాయంలో మూడవ అధ్యాయము కొంతలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము చివరికి పద్దెనిమిదవ వచ్చినాం అనుకుంటా మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అ ఆత్మ చేత ఆపోలికగానే మార్చబరుచున్నాం ఏమని అర్థం చేసుకుంటారు చెప్పండి వాక్యం లక్ష వేల మంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ గుణగణాల గురించి మనం బహుదీరంగా ధ్యానిస్తూ ఉన్నాం వారం నుంచి ఎందుకు స్పెషల్గా హైలైట్ చేస్తున్నాను లక్ష నలభై నాలుగు మందిలో ఉన్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం ఉదయం నేను చూపించిన ప్రతి గోత్రికుని పేరులో ఉన్న ఆత్మీయమైన సత్యం అవి మనం గ్రహించకపోయింటే ఈ లక్ష మంది ఎవరు కూడా నువ్వు గ్రహించకపోయేవాడివి అప్పుడు అప్పుడు నీ ఆ గుంపులో ఉన్నట్లు నువ్వు ఎట్లా చెప్పగలవు ఆ గుణగాణాలే నీకు లేనప్పుడు ఆ గుణగాల ఏందో తెలియనప్పుడు ఆ గుంపులో ఉన్నవాడి ఎట్లా చెప్పుకోగలవు కాబట్టి మరోసారి చూడండి మనమందరం ముసుగులేని ముఖంతో అంటే ఈ లోకంలో అంతా ముసుకేసుకున్నారు పైట్కి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వారు ముసుగు అంటే అది కానీ మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలే ప్రతిఫలింపజేయున్నాం నువ్వు నిలబడ్డావు అంటే దేవుని యొక్క మహిమ ప్రతిఫలింపజేయాలంట మనం ఒక అద్దం లాగున్నామంట ఈ లోకంలో ఆయన ఆయన మహిమను ఈ లోకంలో ప్రకటించాలంట మనం అప్పుడే మహిమ నుండి అధిక మహిమను పొందుచుంటాం ఆయన మహిమ అధికంగా పొందుకుంటామంట అది నీ సేవ విశేషంగా ఉండాలంటే నువ్వు మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలా అది ఎట్లా సాధ్యం ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఆయన ఆత్మ ద్వారా నువ్వు ప్రభు పోలికలో మార్చబడుతున్నావు నేను మీకు అదే చూపించిన ఒక వన్ వీక్ క్రితం సమర్థవంతమైన దేవుని యొక్క వాకు అన్న అంశం గురించి ధ్యానిస్తున్నప్పుడు నువ్వు ఆయన స్వరూపంలో సృష్టించబడ్డవు నిర్మించబడ్డవు కానీ ఆయన పోలిక చొప్పున నిర్మించబడ్డవు అదే అక్కడ చూస్తాం ఆది ఆయన స్వరూపం మన స్వరూపం మన పోలిక చొప్పున మనుషులను తయారు చేద్దాం మనుషులను సృష్టిస్తాం ఆయన దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం స్వరూపము పోలిక కాబట్టి పోలిక పర్ఫెక్ట్ స్వరూపము శరీరమైంది ఈ విషయం అర్థం చేసుకుంది శరీరము ప్రభుల నుంచే వచ్చింది మనకి ఆయన ఇచ్చిండి శరీరం మనకి కానీ ఆయన పోలికలోనికి మనం మార్చబడాల ఎట్లా సాధ్యం అంటే ఆత్మ ద్వారానే అప్పుడే కానీ వీటిని మనం చూడలేము అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది సార్ నాలుగవ అధ్యాయం చూడండి ఎఫ్ఎస్ పత్రిక మూడవ అధ్యాయము ఎఫ్ఎస్ఎ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి దానికి ముందు మూడవ అధ్యాయం మూడవ వచనం మూడవ అధ్యాయము మూడవచనం ఎట్టనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం నాకు తెలియపరచబడినందున బడినందున సంగతి గురించి మురుపు సంక్షేపంగా రాసి కాబట్టి పౌలు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏసుప్రభు యొక్క మర్మం క్రీస్తు మర్మము దేవా దర్శనం వలన నాకు తెలియపరచబడిన తను సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని నాలుగవ వర్షంలో మీరు దానిని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మంని గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు అంటే పౌలు ఏ రీతిగా వీటిని గ్రహించగలిగిందో మనం కూడా గ్రహించగలమని చెప్తున్నాడు అది పాయింట్ అక్కడ అది ఎట్లా సాధ్యం అంటే ఐదవ వర్షంలో చెప్తున్నాడు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిషుద్ధులకు అపోస్తలకును ప్రవక్కులకును బయల్పరచబడి ఉన్నట్టుగా పూర్వకాల మందు మనుషులకు తెలియపరచబడలేదు ఇది ఆశ్చర్యం మెస్సేజ్ సంబంధించిన విషయాలు ఎవరికి బయలుపరచబడలేదు ప్రభు గురించి మనకి బయలుపరచబడుతుంది ఆరో వర్షంలో ఈ మర్మ మీదనగా సువార్త వలన క్రీస్తు చేసినందు పాటు సమాన వారసులను ఈక్వల్స్ అన్నట్టు మనం వాళ్ళు వేరే మనం వేరే అనేది కాదు మనం అంతా ఒకటే అని చెప్తుంది వాక్యం సమాన వారసలం ఒక శరం అందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారునై ఉన్నదియే ఇదే మర్మం అసలైన మర్మం అదేంటంటే అన్యులు యూధులు సమాన వారసులు ఒకటే శరంలోని అవయవములు అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతుంది ఇవన్నీ ఆత్మ మూలంగానే మనకి బయలుపరచబడుతుంది అంటున్నాడు చూడండి మరోసారి చూడండి ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తులకును బయల్పరచబడి ఉన్నట్టుగా మనుషులకు తెలియపరచబడలేదు కాబట్టి ప్రతి మర్మం ముఖ్యంగా ఇక్కడ చూస్తున్న మన మర్మం మన సేవా విధానము మన మన పాలు దేవుడిలో మన భాగం సమాన భారసులం మనం యూదులతో పాటు సమాన భారసులం మనం అని చెప్తుంది వాగ్దానంలో పాలిన వారమై ఉన్నాం అందుకు వాళ్ళు మనల్ని స్వీకరించారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు హెచ్చరిస్తున్న విధానంగా ఏ రీతికైతే ఇవి మనకి బయలుపరచబడ్డాయి పౌలు అంటున్నాడు ఈ మర్మము ఏ రీతిగా బయలుపరచబడింది ఆత్మ ఎందుకు బయలుపరచబడింది మనుషులకు తెలియపరచడానికి ఏడవ వర్షంలో దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రించిన కృపవరం చెప్పున నేను ఆ సువార్థకు పరిచారకుల నైతిని ఇప్పుడు చెప్పండి మీ మీరు పని పౌలంటుండో ఆయనకు ఏ రీతిగా బయలుపరచబడ్డాయో మీకు కూడా అదే రీతిగా బయలుపరచబడతాయి అంటున్నాడు కాబట్టి ఎందుకు బయలుపరచబడతాయి ఎందుకు దేవుడు నీకు చూపిస్తారో తెలుసా వాటిని ప్రకటించడం కొరకు అందుకే నేను నిన్న దినాను చూపించిన వాక్యంలో యశగ్రంథం నుంచి ఒక వాక్యం చూపించింది మీకు కలిగిన దర్శనాలని మీరు ఖచ్చితంగా ప్రకటించాలా వాటిని పెట్టు దాచిపెట్టుకోవద్దు నిన్న దిన నిన్న మధ్యాహ్నం రికార్డింగ్ చేయలేదు కానీ అవి వాక్యం నా జ్ఞాపకం ఉంది ఇప్పటికీ మీకు కలిగిన కళలని దర్శనాలని మీరు ఆపద్దు అవి మీరు ప్రకటించాలి ఎందుకంటే ఆయన ఎందుకు ఇస్తాడా వాక్యంని ఎందుకు ఇస్తున్నా కళా దర్శనం అంటే నువ్వు అనేకులకు చెప్పడం కొరకు అందులో సత్యాన్ని ప్రకటించడం కొరకు అది మనం తపక చెయ్యాలా అన్న విషయము ఈ వాక్యం ఇప్పుడు మన జ్ఞాపకం చేసింది ఏనది మీకు అవి బయల్పరచబడిన విధానంగా ఆత్మ మూలంగా ఆ సువార్థకు పరిచారకులను తినట్టు కాబట్టి మనం కూడా వీటిని అనేకులకు తెలియపరచాలా ఇవన్నీ నేర్చుకొని అనే చూడండి పదవచనంలో శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం ఇవి చాలా కష్టం కదా ఈ వాక్యాలు మనం ధ్యానిస్తున్నాయి కానీ నీ దృక్పథం ఏంది అనేకులకు చూపించడమే అది దేవుని సంకల్పం అప్పుడు నీకు ఇవన్నీ చూపిస్తా అంటున్నాడు శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించకును సమస్తమును సృష్టించిన దేవుని పూర్వకాలం నుండి మరుగై ఆ మర్మము గూల్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేట పరుచుటకును పరిశుద్ధులందరిలో అతి అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించ అనుగ్రహించాను దేవుడు కాబట్టి మనమంతా అల్పులమే చాలా అసలు ఎక్కడ గుర్తింప మనకి అయినా కానీ ఇంత దీర్ఘంగా ఇంత ఆశ్చర్యకరంగా ఇవన్నీ విషయాలు నీకు ఎందుకు ఈ మర్మములంటే వీటిని అనేకులకు ప్రకటించుటకు అనేకులకు ఇవి మనం చూపించాలా అన్న విషయమే ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ కాబట్టి ఎందుకు మిమ్మల్ని ముద్రించుకుంటుండే దేవుడు మీ సేవ దేనికి సంబంధించింది ఇప్పుడు మనం ఏబిపిఎం అంటే మినిస్ట్రీ అంటాం కదా మినిస్ట్రీ అంటే పరిచర్య మీ పరిచర్య ఎందుకు లక్ష మంది ఒక పరిచర్య ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ వివేచించాలా ప్రతి మర్మంని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలా బైబిల్లో ఉన్న మర్మంలని ఫిఫ్టీ పర్స్లో విడిచిపెట్టద్దు ఎందుకంటే అవి మన కొరకు ఓపెన్ అయిపోయినాయి మనం వాటిని గ్రహించగలం కాబట్టి మనం వాటిని గ్రహించి ఏం చేస్తాము గొప్ప జనానికి వాటిని ప్రకటించాల పాటించేవాళ్ళం మనం పాటించేవాళ్ళం మనం ఎందుకంటే ఏడవ అధ్యాయంలో ఎందుకు నిన్ను ముద్రించుకుండు అంటే నువ్వు ఎట్లా కాపాడబడుతున్నావు శ్రమల కాలంలో మళ్ళీ శ్రమల గుండా పోయేవానికి నువ్వు చెప్పాలి కదా కనీసం ఎప్పుడన్నా వాడు బుద్ధి తెచ్చుకొని మారుతాడు శ్రమల ఆరంభం కాకముందు వాడు మారితే ఇంకా మంచిదే వాడు కూడా ముద్రలకు వస్తాడు లేకపోతే గొప్ప జనం మరణించి రక్తపాతంలో వారి ప్రాణాలు విడిచిపెట్టి అప్పుడు గొరఫెల రక్తంలో వారి వసాలు కొంత తెల్లగా చేసుకుంటున్నారు చూపించిన వాక్యం నేను అందుకని ఈ ఎహెచ్కల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను కొంతకాలం కిందట చూపించిన ఈ మధ్య కూడా ఒకసారి టచ్ అయిపోయింది మన దగ్గరికి కానీ అంత మనం ధ్యానించలేదు ఎహెచ్కల్ గ్రంథము నలభై అధ్యాయంలో ఈ వాక్యం ఉంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎహెచ్కల్ గ్రంథము నలభై అధ్యాయము పదిహేను పదహారు వర్షాలలో లక్ష మంది సేవ దేనికి సంబంధించి అయితే హేచకల్ గ్రంథం గురించి మనం మాట్లాడుతున్నాం హేచకల్ గ్రంథము నలభై నాలుగవ ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను లక్ష మంది సేవ దేనికి సంబంధించింది వారు ఏ రీతిగా ఉంటారు పదిహేనవ వచనంలో చూస్తున్నాం నలభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇస్రాయేలీలు నన్ను విసర్జింపగా మొత్తం దేశమంతా విరిచిపెట్టింది ఆయన గతంలో ఇస్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధుకు సంతతి వరకు లేవీలైన యాజకులు పరిచర్య నా సన్నిధికి వారే నా సన్నిధిని నిలిచి క్రవ్వును రక్తంను నాకు అర్పించదురు ఇదే ప్రభు యహోవ వాకు అయితే యాజకులలో లేక సేవకులలో ఒక చిన్న గుంపే ఆయన కొరుకు ఆయన కొరుకు జాగ్రత్తగా ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది పదిహేనవ వచ్చినం వీళ్ళు ఎవరంటే సంతతి వారంట లేవి గోత్రికలే కానీ లేవి గోత్రంలో కూడా ఒక చిన్న గుంపు లేవి గోత్రికలు కూడా విగ్రహారధిక లైఫ్ నేను చూపించిన అటుపోయిన వారం కానీ సాదోకు సంతతి వారైన లేవీ లఘు యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధి నిలిచినారు ఇంకా ఎవరు లేరు ఒక చిన్న గుంపే ఆయన పరిచర్య కొరకు సమర్పించుకొని జీవిస్తున్నారు తక్కిన వాళ్ళంతా స్వార్థంతోనూ ధనాపేక్షలతోనూ సేవ చేసుకుంటున్నారు వ్యక్తిగత గుర్తింపు కొరకు వాళ్ళ వాళ్ళు కనిపెట్టుకున్న ఆ బోధ ఆ బోధ గుర్తింపు కొరకు మా బోధనే కరెక్ట్ గుర్తించుకోవడం కొరకు బయటికి చూపించుకుంటే మరి వాళ్ళ హృదయం అంతా ఎప్పుడు ఈ లోకాన్ని సంపాదించుకోవాలనేది అంత విగ్రహం దగ్గర ఎందుకంటే ప్రభుకి నీకు మధ్యలో అడ్డుగా ఏదున్నది విగ్రహమే కానీ చదువుకు సంతతి కాదంట వాళ్ళు ఎట్లున్నారంట ఇస్రాయేల్ నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వారు పరిశుద్ధ స్థల సంరక్షణ అంటే పరిశుద్ధ స్థలం అంటే గొప్ప సాదృశ్యం అది సంఘం పరిశుద్ధ స్థలం టెంపుల్ చర్చ్ అంటే మనుషులు గొప్ప జనం సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వరకు లేవలైన యాజకులు పరిచర్య చేయటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధినిచ్చిన్నారు తక్కిన వాళ్ళంతా వెళ్ళిపోయారు నా వరకు వీళ్ళు ఆయన కొడుకు జీవిస్తుర్రు కాబట్టి వారే పదవచం పదహార వచనం వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించరు ఇది నేను మీకు ఎన్నిసార్లు హెచ్చరించిన ప్రకటన కూడా చిన్న గుంపు దేవుని మందిరంలోనికి అడుగు పెడతారు పరిశుద్ధ స్థలంలో ప్రకటన గ్రంథంలో బూర్రాజులు తమ మహిమను అందులోనికి తీసుకొని వచ్చిద్దరు ఎక్కడ ఆయన పరిశుద్ధ స్థలంలో వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించరు పరిచర్య చేయటకాయ వారే నా బల్ల యుద్ధకు వత్తురు ఇంకేం రాలేరు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు చెప్పండి ఈ బోధోద నీకు బయలుపరచబడిన ఈ యొక్క సత్యాన్ని నువ్వు కాపాడుకుంటావా చిన్న గుంపు నేను ఇది ఎందుకు కొంచెం కఠినంగా చెప్తానంటే ఎవరు కూడా నశించిపోవద్దనేది కదా ఎవరు కూడా ఇటువంటి భాగ్యాన్ని కోల్పోవద్దని ఏంద భాగ్యం ప్రపంచ అంతటి నుంచి వస్తారు గొప్ప జనం చాలా మంది ప్రభు నమ్ముకునే వాళ్ళందరు పరలోకంలో కడుగు పెడతారు కానీ గొర్రపిల్ల సన్నిధికి చిన్న గుంపే పోతుంది మందిరంలో బహు వెలుగు ఉంటుంది అక్కడ సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు వెలుగు ప్రభుత్వ వెలుగు ఆ వెలుగులోనికి ఎవ్వరు పోలేరు ఎందుకంటే దానికి పన్నెండు గుమ్మములు ఉంటాయి ఆ మందిరానికి ఆ పన్నెండు గుమ్మములు కి దేవదూతలు ఇద్దరేసి అగ్ని అడ్గాలు పట్టుకొని నిలబడినారని చూస్తాం మనం ఎవరు పోలేరు ధైర్యంగా అందలోనికి లోపజనం అందరూ దాని వెలుగులో సంచరిస్తారు బయట కానీ లోప ఎవరు పోలేడు చిన్న గుంపే లోపల అదే వాగ్దానం ఇక్కడ చేసి దేవుడు నా పరిశుద్ధంలో ప్రవేశించే వాళ్ళు వీళ్ళే సాధుకు సంతతి వారు చిన్న గుంపు లేవి గోత్రంలోకి వెళ్ళి వచ్చిన గోత్రం ఇది లేవీళ్ళందరూ విగ్రహాల మనం చూస్తాం చివరికి కానీ సాధకు సంతతి వారే చివరి వరకు ఆయన కొరకు సహించిన వారు అందుకు వీళ్ళు ముద్రించుకొని కాపాడబడ్డవారు అందుకు ఆయన వాగ్దానం చేస్తుండడు వీరే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు వీరే పరిచర్య చేస్తారు వీరే నా బలయుద్ధకు వస్తారు వీరే నేను అప్పగించిన దానికి కాబట్టి దేవుడు మనకి ఎన్నో సత్యాలను అప్పగించిండు ఈ గ్రూప్లో మళ్ళీ ఎవరు కాపాడతారు ఎందుకు కఠినంగా చెప్తున్నాను వినండి ఇవి టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి ప్రకటించబడుతుంది మనకి నాకు కూడా టూ నుంచి మనం చూస్తున్నాం కానీ ఎయిట్ నుంచే రికార్డింగ్స్ చేస్తున్నాం టూ నుంచి జాగ్రత్తగా వీటిని మనం పరిశీలించి ఎన్నో గంటలు కొద్దిసారి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నాకు ఒక బ్రదర్ చెప్తున్నాడు హెబ్రోన్ లో హెబ్రోన్ లో ఎవరన్నా వాక్య పరిచయకు పిలుస్తాయంట ఆయన అడుగుతారంట ముందే నువ్వు ఎన్ని గంటలు సిద్ధపడ్డావు వాక్యానికి అని అయితే తెలియగా ఒక ఏంటంట ఒక గంట సేపు ఖర్చునే ఒక గంట చూసిన బ్రదర్ వాక్యం అంటే నువ్వు అవసరం లేదు అయితే నాకు ఆశ్చర్యమైంది ఏందని ఎందుకు అట్లా బ్రదర్ అంటే హెబ్రాన్ లో కండిషన్ అంట కనీసం ఐదారు గంటలు వాక్యాన్ని ధ్యానించని వాడు అనార్హుడు అంట వాక్యం చెప్పడానికి హెబ్రాన్ చర్చలో చెప్పండి మనం ఎన్ని గంటలు ధ్యానిస్తాం నేనైతే కొన్నిసార్లు ఆరు గంటలు ఏడు గంటలు పది గంటలు కూడా ధ్యానిస్తాను నిద్రలు మాని హెల్త్ జడి పోతున్న పట్టించుకోండి ఎందుకంటే ఇంక షార్ట్ టైం అనకుంది ఇవి ఈరోజు నేను ధ్యానించకపోతే రేపు నేను ధ్యానించాను నాకు తెలుసు ఎందుకంటే బైబుల్ అంతా ఒకటి విషయం జ్ఞాపకం చేసింది నేడే ఈరోజే తీర్మానించుకోండి రేపు అనేది లేదంటాడు అది దాని గురించి అదే చిత్త అంటాడు రేపు అనేది రెండు రోజులు లేదు కదా తెలుసు అట్లా చేసి మనము ఇవన్నిటిని విడిచిపెట్టినాం టూ నుంచి చెప్పండి ఆనెస్ట్లీ నేను సిన్సియర్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇవన్నీ నేను ఆల్రెడీ చూపించిన ఇప్పుడు కొత్తగా చూపిస్తుంది కదా వాక్యాలు టూ నుంచి చూపిస్తున్నా అంటే ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు చెప్పండి ఎవరన్నా వీటిని ధైర్యంగా ప్రకటించగలిగింద్రా ఒక్కరు చెప్పండి ఇంతమంది ఉన్నారు కదా మన దగ్గర అట్లీస్ట్ స్కైప్ లో థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాట్సాప్ గ్రూప్లో హండ్రెడ్ అండ్ ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్లో కానీ థర్టీ ఫైవ్ ఎవరైనా టూ థౌసండ్ ఎయిట్ నుంచి వరకు ఈ ప్రవచనాలని చెప్పగలిగినరా చెప్పండి మీరు సాధకు సంతతిలో ఎట్లా ఉండగలరు చెప్పలేకపోతే కొంచెం కష్టమే కదా ఎన్నిసార్లు సువార్త ప్రకటించిన మీరు పది సంవత్సరాల క్రితం ఏమి ప్రకటించో ఈరోజు అదే ప్రకటిస్తున్నారు మీలో పరిపూర్ణంగా మీరు ఇంకా తయారగలేదు ఆత్మలో అయింటే ఇవన్నీ మీకు బయలుపరచబడేవి ఇవన్నీ మీరు కూడా ప్రకటించేవారు కాబట్టి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఏం చేసింటారు మీరు కందికేమన్న కళ కళలో నేను ఉదయం మాట్లాడుతున్నాను మీతో నిన్న కూడా మాట్లాడుతుంది నా కళ్ళకు సంబంధించిన విషయం ఎవరో కొత్త బ్రదర్ వచ్చాడు మన గ్రూప్లకి ఆయన ఎవరో నాకు ఈరోజు ఇప్పుడు తెలియదు ఎప్పుడు చూడలేదు నేను అయితే మన గ్రూప్ అందరికంటే పవర్ఫుల్ గా తయారై ఆయనకి నేను చెప్తున్నా ఈ పనిచే ఆ పనిచే ఈ పని ఆ పనిచే అని పంపించేస్తున్నా ఆ బ్రదర్ ఎవరో తెలియదు కానీ ఒక్కటే గ్యాప్ ఉంది నేను తెల్లవారు మీద నుంచి ఆయన పేరు రఫాయల్ అని మళ్ళీ మన మన గ్రూప్ లో రెండున్న రఫాయిల్ అనే పేరుతో నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పిన ఏంటంటే ఈ వాక్యాలు ఎవరు స్వీకరిస్తారో నాకు తెలియదు ఎవరు హృదయానికి అంటుకుంటే నాకు తెలియదు మళ్ళీ రెండు వేల నేను ఇవన్నీ చూస్తున్నాను నా హృదయానికి అంటుకున్నాయి మళ్ళీ నేను నా హృదయానికి అంటుకున్నట్టు అంటుకున్నట్టు పెట్టుకోకుండా నా దగ్గర రహస్యంగా వాటి నేను ప్రకటించేసిన బయట ఇవి ఎంతమంది వాటిని భద్రపరచుకొని హత్తుకున్నారు సాధుకు సంతతి లాగా నువ్వు లేకపోతే పరిస్థితి నీదేం నువ్వు ముద్ర లేవనట్టే కదా నేను ముద్రలో ఉన్నాను అని ధైర్యంగా నువ్వు చెప్పగలవా చెప్పాలంటే ఆ పన్నెండు నీ జీవితంలో అనుభవపూర్వకంగా నువ్వు చూసుకునే వచ్చి ప్రతి స్థితిలో నువ్వు ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చినావా నీ లైఫ్ లా అది మొదటికునే కానం కదా లక్ష నలభై నాలుగు వేల మంది కలిగింది దాని తర్వాతనే ఈయననే దేవుని కుమారుడు రూపేణ అర్థం అదే కదా మనం పొద్దున తీసినాం ఆయన అనేకులకు ప్రకటించాలా ఇది ఆత్మీయ పోరాటం ప్రకటించడం సునాయసం కాదు అటాక్స్ జరుగుతూ ఈ నామంన ఏది ప్రకటించే పోయిన నిన్న నేను చూపించిన ఆ పోస్ట్లకి హెచ్చరిక ఇచ్చిండు ఈ నామంన మీరు ప్రకటించదు అన్నాడు ఎందుకంటే వానికి తెలుసు సైతానికి ఈ నామం ఉచ్చరిస్తే వాడి రాజ్యం కూలిపోతుందని వాడు గజ వణుకుతాడు ఆ నామం మనకే నిర్లక్ష్యం అయిపోయింది ఆ నామం కాబట్టి ఇవన్నీ మనము గ్రహించకుండా మనము ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకుండా మన మనం ఈ లోకంలో జీవన విధానానికి ప్రాధాన్యత ఇచ్చినాం అవి తప్పు లేదని చెప్తున్నాను ఎందుకంటే అది కూడా పిలిపాయి ఈ లోకంలో ఉద్యోగాలు చేసుకోవడం కూడా దేవుని పిలిపే వివాహం చేసుకోవడం కుటుంబాన్ని స్థిరపరచుకోవడం దేవునికి పిలిపే బిజినెస్ చేయడం కూడా దేవునికి పిలిపే ప్రతిదీ దేవుని పిలిపే ఎందుకంటే ఈ లోకప్పు నియమం కొనసాగాలంటే ఎవడి పిలుపులో వాడుండాలా బిజినెస్ చేసినప్పుడు బిజినెస్ చేయాలా గవర్నెన్స్ చేసినప్పుడు గవర్నెన్స్ చేయాల పోలీస్ కూడా పోలీస్ పని చేయాల అన్ని దానాలు ప్రభు ఏర్పరిచేయం అన్ని ప్రభు వల్న కలిగినాయి సమస్తమైన వీళ్ళని కలిగినాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలనేది ఆయన విధానం అప్పుడే ఈ కాలం లేకపోతే కాల చక్రం తెగిపోతుంది గ్రంథంలో చివరి అధ్యాయాలు చూసినట్లు బావి మీద ఉండే చక్రము తెగి అంటాడు కదా ప్రసంగి పన్నెండవ అధ్యాయంలో కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు వీటిని మనం నేర్చుకోగలిగితే ఇరవై మూడవ వచ్చినం చూడండి ఒకసారి ఏఎస్కెల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై వచనం నువ్వు చేయాల్సిన పని ఇది నువ్వు చేయకపోతే మటుకు ఈ గుంపులు నువ్వు లేవు అను అనడానికి డైరెక్ట్గా ఈ వాక్యమే హెచ్చరిస్తుంది ఏం చేస్తాం మనం ఇరవై వచనంలో ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో అంటే ఏది సత్యము ఏది సత్యము కానిది ను గ్రహించాలంట ప్రతిష్ఠితమైందేంది ప్రతిష్ఠితము కానిదేంది ను వివేచించాలంట దేవుని సన్నిధిలో చెప్పండి ప్రతిష్ఠితమైనదంటే ఏంది అర్థం చెప్పగలరా ప్రతిష్ఠితమైనదంటే ఏంటంటే పరిశుద్ధమైంది ఇంగ్లీష్ బైబుల్లో ఉంది ప్రతిష్ఠింపబడిందంటే పరిశుద్ధమైందే ప్రతిష్ఠింపబడుతుంది ప్రతిష్ఠిత కానిది ఏంటంటే అపవిత్రమైంది అయితే నువ్వేం చేయాలంట మొదటిగా ఏది పవిత్రమైంది పరిశుద్ధమైంది ఏది అపవిత్రమైంది వాటిని నువ్వు గ్రహించాలంట విడదీసుకోవాలంట తర్వాత ఏం చేయాలంట ఏది పవిత్రమైంది ఏది అపవిత్రమైంది వాటిని గ్రహించాలంట తర్వాత ఏం చేయాలంట నా జన్లకు నేర్పాలట మరసారి చదవండి ఇరవై మూడవ శ్రం ప్రతిష్ఠితమైనది ఏదో ప్రతిష్ఠితం కానిదేదో పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది వారు నా జన్లకు నేర్పుకున్నట్లు చూడండి ఇక్కడ ఇంత ఆశ్చర్యంగా ఉంది కనుగొనడం నీ బాధ్యత ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఏది ప్రతిష్ ప్రతిష్ఠితమైంది ఏది కాదు ఏది పవిత్రమైంది ఏది అపవిత్రమైంది కనుగొనాలంట మీరు ఈ లోకంలో దాని తర్వాతనే నా జన్లకు నేర్పాల గొప్ప జనాలకు అది నీ పిలుపు ఈ రోజు నుంచి ఇవి కేవలం మనం చూసుకుంటున్నప్పుడు వేరే చర్చ స్థాయిలో జస్ట్ అది అట్లా ధ్యానించి వెళ్ళిపోతా ఉంటారు మనం అట్లా కానే కాదు దాని కేవలం ధ్యానించేది కాదు పాటించాడు మనం ఖచ్చితంగా మనము చెప్తుంది వాక్యం కనుగొనవి కాదు కనుగొన్నాక వాటిని మనము సన ప్రజలకి ఉపజనం అంతా ప్రభు సన ప్రజలే కదా ఆయన కన్నాడు కాబట్టి వాళ్ళకందరికీ ఇవి నువ్వు చూపించాలంట సరే మీరన్నా పాత నిబంధన కాలపు పుస్తకం కదా హెబిరాష్ట్ర అధ్యాయంలో కూడా అదే హెచ్చరిస్తారు చూడండి సరే హెబిలాస్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా చెప్పండి నిజంగా మీరు బోధకులు కావాల్సిన ఎప్పటి నుంచి కాలం చూసి పడితే మోర్ దెన్ పది సంవత్సరాలు అయిపోయింది మీరు బోధకులు కావాల్సిన వాళ్ళు పది సంవత్సరాల క్రితమే పెద్ద పెద్ద ప్రాంతాలకు పోయి గొప్ప గొప్ప సంఘాలకు పోయి మీరు బోధించాల్సిన అది మీ పిలుపు యాక్చువల్గా కాలంను చూస్తే ఆయన రాకడా ఎంత సమీపం ఉంటే ఎంత కాలం నిష్కాల నిష్ఫలం అయిపోయిందని చెప్తుంది వాక్యం కాలంను బట్టి చూస్తే అంటే ఆయన రాకడం ఎంత సమీపం ఉంది మీరు ఏం చేశారు ఇంత కాలం అని చెప్తుంది వాక్యం కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల ఒకడు మీకు మరణ బోధిపో ఎందుకో తెలుసా మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవారు కారు అదే క్రైస్తవ జీవితం అంత భయంకరంగా ఉంది వేదన అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల సంవత్సరాల నుంచి రెండు శాతమే ఉంది క్రైస్తవం ఈ దేశం వన్ బిలియన్ పీపుల్ కదా మనం వన్ బిలియన్ లో టూ పర్సెంట్ ఎంతో చెప్పండి వరకు చెప్పగలరా బహు చిన్న క్రైస్తవం ఎందుకు అంటే సంవత్సరాల నుంచి మనం ఈ పని చేయలేదని చెప్తుంది వాక్యం మన దేశంలో మీరు బోధకులు కావాల్సిన వారు కాలం ప్రకారంగా చూస్తే కానీ మీరు ఏం చేశారు ఇంకా మీరు పాలు దాక పసిపిల్లల్లాగా ఉన్నారు ఆత్మలో పసిపిల్లలాగా ఉన్నారు శారీరకంగా మీరు ఎదిగిన వారు థర్టీ ఇయర్స్ దాటిపోయిన కానీ ఆత్మలో మీరు ఇంకా పాలు తాగేవారు ఎందుకంటే మీరు ఏ వాక్యాలు కూడా ఇట్లా బోధించలేకపోతున్నారు ఎందుకంటే ఈ ఆత్మ మిమ్మల్ని అంటుకుంటలేదు మీ హృదయంలో నాటుకుంటలేదు మీరు దాన్ని ధృనీకరిస్తా ఉన్నారు మరి మీరు ఇటువంటి స్థితిలో ఉంటే ఏ రీతిగా గొప్ప జనానికి ఉపశమనం కల్పించగలరు వాడికి రోగం వస్తే ఎట్లా ఉపశమనం కలిచో నీకు తెలియదు వాడికి బాధ కలిగితే బాధ నుంచి ఉపశమనం కల్పించాలి నీకు మార్గం తెలియదు మరి గొప్ప జనానికి నువ్వు ఎట్లా పరిచయ చేస్తావు శ్రమల కాలంలో వాడికి రకరకాల రోగాలు ఉంటాయి మానసిక వ్యధ ఉంటుంది కుటుంబంలో సమస్యలు ఉంటాయి భర్త భార్య అంత సమస్యలు ఉంటాయి పిల్లల సమస్యలు ఉంటాయి ను ఎట్లా ఆదరణగా ఉండగలవు ఏం బోధిస్తావును నీకే అవి తెలియనప్పుడు ఎట్లా బోధిస్తావును చెప్పండి మన సాధుకు సంతతి వారి వాళ్ళ ఉండాలా అంటే నువ్వు ఎంతగా పయస్పడిల్సింది టూ థౌసండ్ ఎయిట్ రికార్డింగ్స్ వినలేదు మీరు అవి ఎవరిని మైలో రిజిస్టర్ చేసుకుంటలేరు మీరు ఒకవేళ చేసుకున్న మీరు ప్రకటించంరా నేను అదే చెప్తా ఉంటాను మీరు ప్రకటన గ్రంథము చదువు రాని చెప్పగలరా అది నేను సవాల్ వేస్తున్నా ఈరోజు చదువు వచ్చానికి చెప్పడం సునీసం కానీ చదువు రాని వాళ్ళకి చెప్పాలా మీరు చెప్పగలరా ఛాలెంజ్ తీసుకోండి గుంపులో ఎంతమందినరో ఎవరైతే ఛాలెంజ్ తీసుకుంటారో వాళ్ళే సాధకు సతతి వాళ్ళనే కాపాడతా అంటారు నా దగ్గర తీసుకొని వస్తా వారే అడుగు పెడతారు మందిరంలో పలికి బయటనే ఉంటారు పరలోకంలో కూడా అది బహు దుఃఖకరమైన అయ్యో శాశ్వతంగానూ బయట ఉండిపోతే ఏమని అర్థం కట్టే ఆపర్చునిటీ కదా లైఫ్ లో ఇంకా లేదు దాని తర్వాత క్రైస్తవుడి రక్షణ పొందిన వాడివే మరణించినాక పరలోకానికి పోతావు కానీ లాభం ఎవరెవరి ఉండలేవు ఎప్పుడో ఒకసారి ఎవరెప్పుడు దూరంకెళ్ళి చూస్తావు అంతే ఆయన దగ్గరికి సన్నిహితంగా పోయి ఆయనని హత్తుకొని ఆయనని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే అవకాశమే నీకు లేకపోయాయి ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఏం చేయలేదు ఆయన గురించి అందుకు గొప్ప జనం అందరు హతసాక్షులు అవుతారు ఎందుకు కాని గొడ్రాల లాగా ఉన్నారంటే వాళ్ళు ప్రభుని ప్రసవించలేదు అయిన కానీ ఎందుకు చివరికి వస్తున్నారు దేవుని సన్నిధికి శ్రమలుగుండబోయ్ మరణించి కొనిపోయిన రక్తంలో వారి వస్త్రాలు గుర్తుకొని తెల్లగా తీసుకొని అప్పుడు వస్తున్నారు లాస్ట్కి గెస్ట్ల లాగా పెళ్లి కుమార్తె లాగా నిన్ను తయారు ఆయన సన్నిధి పద్నాలుగో అవసరం చూడండి పదమూడు మరియు పాలు తాగు ప్రతి వాడను శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు మీకు అర్థమవుతుందా ఈ వాక్యాలు మీరు చెప్పలేకపోయిన ఎన్ని సంవత్సరాలు మీకు అనుభవమే లేదంట నువ్వు ఎవరన్నా కావచ్చు ఎంతో వయస్సువాన కావచ్చు ఎన్ని సంవత్సరానికి సేవ చేసి ఉండొచ్చు ఇయర్స్ నేనేనైతే థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను సేవలో కానీ నువ్వు ఇంకా పాలు దాగే దశలో ఉంటే నువ్వు అనుభవం లేని వాడవే థర్టీ టూ ఇయర్స్ అయితే ఏముంది ఫార్టీ ఇయర్స్ అయితే నేను సంపత్ బ్రదర్ నేను యశ్వంత్ బ్రదర్ ముగ్గురము మెదక్ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ ఫస్ట్ మీటింగ్ అయితే ఫస్ట్ యశ్వంత్ గే ఇస్తాను వాక్యం యశ్వంత్ బ్రదర్ ప్రార్థన చేసి వాక్యం చెప్తున్నాడు తెలుగు రాష్ట్రం మొదటి పత్రిక పదిహేను అధ్యాయం విషయాలు చెప్తుంటే ఆడియన్స్ లెక్క వృద్ధుడు లేచం చాలా ముత్తలే ఆయన లేచి ఏం చెప్తున్నాను వాక్యం నాదేంటారా నేను నీకు నేర్పిస్తా అని లేచే నాకప్పుడు అనిపించింది ఇంత వృద్ధాప్యం లాగా కూడా ఈయన అనుభవం లేని వాళ్ళగా ఉండడే అక్కడ ఎవడన్నా స్టేజ్ మీద అటాక్ చేస్తారా సేవకులు ఏమన్నా పెట్టాలి అన్యుడు అంటే ఒప్పుకో నేను ఒప్పుకుంటా ఎందుకంటే వాడు ధర్మశాస్త్రంలో లేడు ధర్మశాస్త్రం కింద లేడు కాబట్టి వాడిని నేను వాడు అట్లా మాట్లాడినా నేను ఏమి వాడిని కింద నేను దుఃఖపడాను వాడిని తిర్తాను నేను కానీ నీకు అంతా అనుభవం అంటున్నావు దేవుని సేవ పరిచయాలు అంటున్నావు వృద్ధాప్యంలో ఉన్నావు డెబ్బై సంవత్సరాలు అంటున్నావు అనుభవం లేని వాణి వాళ్ళే ఉన్నాడు వయసు వచ్చిన వారు చూడండి పద్నాలుగు వచ్చిన వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించటకు సాధకము చేయబడింది జ్ఞానేంద్రియములు కలిగినారంట కనుక బలమైన ఆహారము వారికే తగు ప్రవచనాలు అర్థం చేసుకుంటేవాడు చూడండి ఈ విషయం హెచ్చరిస్తుంది ప్రవచనాలను ఎవరు అర్థం చేసుకోగలడు రాబోవు మేల్ కీడు ఏంది వాటిని ఎట్లను అర్థం అభ్యాసం చేయగలవు నేను ఇక అభ్యాసం ఉండాలంట ట్రైనింగ్ ఉండాలంట అందుకు వీటిని విని విని తిరిగి తిరిగి వింటామంట నేను ఇప్పటికి కూడా తిరిగి వింటామంట నేను చెప్పిన వాక్యమే నేనే వింటామంటే నేను చెప్పేసిన అయిపోయింది కానీ ఏం చెప్పినా నాకు తెలియదు తర్వాత చెవి పెట్టుకొని వింటేనే నాకు తెలుస్తుంది నేనేం ప్రకటించిన నేను చెప్పినట్లకి వెళ్ళి నేనే నేర్చుకుంటా కొన్నిసార్లు కాబట్టి వయసు వచ్చిన వారు అంటే వృధాప్యం వయసు దాటిపోతున్న వారు అభ్యాసము చేత అంటే ట్రైనింగ్ చేత మేలు కీడులను వివేచించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినవి ఉన్నారు గనుక ఆహారము వారికే తగును ఎందుకు ఈరోజు క్రైస్తవ జీవితము ప్రకటన గ్రంథాన్ని ధ్యనించలేదు ధానుల గ్రంథాన్ని ధ్యానించలేదు చిన్న ప్రవక్తలు జగ్రే గ్రంథం ఏవి ధ్యనించలేరు ఉత్త సువార్థలు పత్రికలే వాడి లైఫ్ సువార్తలు పత్రికలు తప్ప వాడి ఏమి ధ్యానించలేడు ఏది ప్రకటించలేడు ఎందుకంటే పాలే దాగుతారు ఇంకా రక్షణ అనుభవం దగ్గరనే ఉంటారు బలమైన ఆహారం వారికి తగదు అన్నికి తగదా చెప్పండి నువ్వు జీర్ణించుకోలేవా బలమైన ఆహారం నువ్వు కూడా ఇంకా పసిపిల్లలాగానే ఉండవా ఆ వివేచన నీకు రావాలా అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడి మేలు కిళ్ళని వివేచించాలా ఎట్లా వివేచిస్తా లేదు నాకు వివేచన వరం లేదు బ్యా నేను ఎందుకు ఇలా ఈ రీతిగా రాసిండు ప్రతి ఒక్కడు వివేచించాలంటుండే ప్రతి ఒక్కరికి ఇస్తా అది ముఖ్యంగా ఒక్క విషయం మీకు చూపించాలి ఎందుకంటే ఈ బూర తీర్పు ఆరంభం కాబోతుంది కాబట్టి మనసారి మనసారి మనం చూస్తున్నాం ఈసారి క్లుప్తంగా కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే కొన్ని నియమాలు కొన్ని ప్రిన్సిపల్స్ మనం పాటించాలా మొదటిదిగా జకర గ్రంథంలోని ఒక వాక్యం చూపిస్తాను జకర గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో పాతని బిన కాలంలో చివరి పుస్తకాలలో అది మళ్ళా గ్రంథం ముందు కదా జకర గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలు ఏడవ వర్షం చూడండి నా గొర్రల కాపరి మీదను నా సహకార్య మీదన పడుము ఇదే సైన్యం ఒక దెబ్బతికి వాక్కు గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతం చేయము చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదను ఇదే యహో చిన్న గుంపును కాపాడుతా అంటుండు చాలా గొర్రెలు చెదిరిపోతాయి కాపరి హతం చేయబడుతున్నాడు ఒక చిన్న గుంపును కాపాడుతా అంటున్నాడు తర్వాత కాపాడినాక ఏం జరుగుతా చూడండి ఏమిదా వచ్చినాం ఒక చిన్న గుంపుని ముద్రించుకున్నాక ఏం జరుగుతా చూడండి నా హస్తం పెడతా అంటే ముద్రించుకుంటూ అంటుండ్ హస్తం అంటే ముద్రకు సంబంధించింది నా హస్తం వాళ్ళ మీద ఉంటుంది అంటే ముద్రించుకొని కాపాడుతుంది ఎనిమిదవ వస్తున్న దేశం జనులలో రెండు భాగముల వారు తెగవయబడి చతురు కాబట్టి మొదట రెండు గుంపులు తెగవబడి చత్తురు మూడవ భాగము వారు శింతురు కాబట్టి మూడు భాగాలు చాలా తేట కనిపిస్తున్నాయి దేశం కాబట్టి పరిశుద్ధ దేశము పరిలోకమైన దేశం అని దేశం అంతటి వారు తెగబేయబడి చత్తురంటే ప్రభుల నుంచి వీళ్ళు తెగబేయబడ్డవాలి కాబట్టి చస్తారు కాబట్టి నరకానబోతారు కానీ మూడో భాగము వారు శేషితురు వాళ్ళు రెండు కట్టుకొని ఉన్నారు ఈ లోకానికి అంటుకొనున్నారు ప్రభు కంటుకొనున్నారు కాబట్టి ఇప్పుడు ఈ లోకాన్ని అంటుకోకుండా కట్ చే అంతే జరగబోతుంది వచనంలో దేవుని తీర్పు ఎనిమిదవ అధ్యాయం నుంచి చూస్తున్నాము ప్రాంతం ఆ ఎనిమిదవ అధ్యాయంలో ఎందుకు ఆయన తీర్పు తీర్చబోతుండో ఆ తీర్పు దేనికి సంబంధించిందని అంటే తొమ్మిదవ వశలన ఉంది ఇక్కడ ఆ మూడవ భాగమును నేను అగ్నిల నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరు ఎందుకు దేవుడు వీళ్ళని శిక్షిస్తుండే వాళ్ళందరూ వారి మీద నా మస్ట్ పోగొట్టు బంగారం మీద మస్ట్ ఉంటుంది కదా మురికి అదంతా పోయి వాళ్ళు మెరవాలంటే అందరూ శ్రమలుగుండ పోక తప్పదు అగ్ని గుండా కాబట్టి బంగారమును శోధించినట్లు వారిని శోధింతును భయంకరమైన శ్రమ అది వెండి వెండిని శుద్ధి పరిచినట్లు శుద్ధిపరుతను శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొరపెట్టగా ఎప్పుడు అగ్ని ఉండబోతప్పుడు నా నామంను బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతను వీరు నా జనులన్నీ నేను చెప్పుదును యహో మా దేవుడని వారు చెప్పుదురు కాబట్టి ఇక్కడ నేను మీకు చూపించాల్సింది ఏంటంటే మతపరమైన క్రైస్తవ గుంపులు మూడు గుంపులు నాలుగో గుంపు లక్ష మంది వీళ్ళు బయటనే ఉంటారు మొదటి మూడు గుంపుల సహవాసంలో ఉండరు కానీ మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతే అనే తేటగా ఉంది కానీ మూడో గుంపుని ఏరితిగా బయటకు తీసుకొని రావాలా మనము అనేది వారికి ప్రకటించే సాధకు సంతతి వారి మనం ఉండాలంట వీటన్నిటిని వివేచించి వారికి ప్రకటించే గుంపులో మనం ఉండాలా విషయాన్ని ఈ వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తాను వచ్చే వారము మరికొన్ని విషయాలు చూపించి నేను వచ్చే వారం తిరిగిహెచ్కే గ్రంథము ఐదవ గ్యాన్ని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆ చూపించిన వాక్యాన్ని తిరిగి మళ్ళా చూపించబోతున్నా ఏ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి ఐదు దేవుడు ప్రవక్తకు ఒక హెచ్చరిక ఇచ్చింది ఏంటంటే వంటి కత్తి తీసుకొని నీ తల వెంట్రుకలను గడ్డము కత్తిరించుకోమంటుడు ఆ వెంట్రుకలన్నీ నాలుగు భాగములు చేయమంటున్నాడు ఆ నాలుగు భాగములు చేసినాక ఒక భాగము అగ్ని గుండా వెళ్ళలా మరొక భాగము గాలికి విసిరిగొట్టబడలా మూడో భాగము అదే దాని వెంట మూడో భాగము మొదటి భాగము అగ్నిగుండ వెళ్లాల్సిందే ఆ తర్వాత చూస్తాం మనం అక్కడ మూడు భాగాలు చేసినాక ఒక భాగంని అగ్నిలో వేయడము ఇంకొక భాగము కత్తి చేత హతం చేయబడడం మూడవ భాగము గాలికి చెతరగొట్టబడడం దాని తర్వాత దేవుని యొక్క కడ్గము దాని వెంటబడము కానీ నాలుగవ భాగమును ఆయన తన చెంగున ముడి వేసుకోవడం అన్న విషయాలు అవి నేను తిరిగి మీకు చూపిస్తా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నట్టుకల్ గంధం ఐదో అధ్యాయం చాలాసార్లు ధ్యానించినాం లాస్ట్ టెన్ ఇయర్స్ ఇది ఫైనల్ ఆపర్చునిటీ అన్నట్టు అది ఒకసారి వచ్చేవాళ్ళని మీకు చూపించేస్తే ఇంకా బూరల తీర్పు చాలా తేటగా మీకు అర్థమైపోతూ ఉంటాయి ముఖ్యంగా ఉదయం కాలం నేను చూపించినట్లు భ్రష్టత్వం సంభవించాలా మొదట కాబట్టి మొదటి గుంపు మొదటి భ్రష్టత్వపు గుంపు రెండవ గుంపు రెండవ భ్రష్టత్వపు గుంపు మూడవ గుంపు సగం అటు సగం ఇటు సగం భ్రష్టత్వము సగము దేవుళ్ళు సగం లోకంలో సగం దేవుళ్ళు మూడవ గుంపు కాబట్టి ఈ భ్రష్టత్వంలో ఉన్న ఈ గుంపులు కాబట్టి ఫస్ట్ టైం వాడతానే పదం ఇంతకుముందు ఎప్పుడు వాడలే భ్రష్టత్వపు గుంపులు మూడు గుంపులు కాబట్టి ఈ మూడు గుంపులు ఏరీతిగా భ్రష్టత్వంలో ఉన్నాయి మొదటి రెండు గుంపులు ఏరీతిగా శాశ్వతంగా నరకానికి పోతాయి మూడో గుంపుని ఏరీతిగా అన్ని గుండ బయటికి తీసుకొస్తుంటూ అవే ఊరల తీర్పుకు సంబంధించిన అంశంలు ఈ మూడవ గుంపు ఏ రీదైగా శ్రమలకుండా వెళ్తుంది దేవునివృత పాత్రని ఎట్లా రుచి చూస్తుంది అవన్నీ విషయాలు నేను వచ్చే వారం మీకు దీర్ఘంగా చూపిస్తా మొదటి బూర అగ్ని చూస్తాం మనం వడగండ్లు అగ్ని వడగండ్లు రెండవ బూరలో ఆ మండు చిన్న బంతి వంటిది రావడం దాని మూడవది మాచిపత్రి అన్న అనుభవం నాలుగవది చూస్తాం మనము ఆ మూడవ వంతు సూర్యుడు చంద్రుడు దాని తర్వాత ఐదవది ఏళ్ళు మిడతలు సారీ బయటికి రావడము ఆరవది ఆ మనం చూస్తాం ఆ గుర్రములు ఆరవ బూరలో గుర్రములకు సంబంధించిన బోధ తిరి వస్తూ ఉంటది ఏడవది అన్ని బూరలు మళ్ళా తిరిగి ముగింపు దశకు వస్తాయి ఏడవ బూరలు ఇవన్నీ నేను మీకు వచ్చేవారం నుంచి బలి దీర్ఘంగా చూపిస్తాను అటువంటి కృపను ప్రభు మనకు ప్రార్థన పూర్వకంగా వీటిని తిరిగి తిరిగి వినండి పరీక్షకు సిద్ధపడినట్లు పాటించండి ధ్యానించండి అనే పలకల మీద వీటిని రాసిన భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రించేలా పరిశుద్ధుర వండ్రి మీకు వందనాలైన అనేక పర్యాలు మీరు మా తను మాట్లాడి చివరి వార్నింగ్ చివరి అవకాశం మరోసారి ఇస్తున్నారు ప్రభా ఆ రోజులలో పోగొట్టుకున్న తిరిగి పొందుకోవాలి ప్రభావ సాధువుకు సాంత్రతి వారు ఏ రీతిగా మీ స్పెషల్ గా జీవించారో అంతవరకు లక్షా నలభై నాలుగు వేల మంది కూడా అదే రీతిగా జీవిస్తారని మీరు మాకు లాస్ట్ వీక్ నుంచి మీరు చూపిస్తున్నారు తండ్రి ఈ రోజు ముఖ్యంగా చూపించినారు మధ్యాహ్నం కదమ్నా కాబట్టి ప్రభావి మేము సంప్రదించుకోకుండా కాంప్రమైజ్ కాకుండా ప్రభా మేము ఇటుని ప్రకటించాలా ఒక్కొక్క సంఘానికి సంబంధించిన వాళ్ళు ఆరు గంటలు ఏడు గంటలు రాసపడి ధ్యానించి వివేచించి బోధిస్తున్నారు మేము వారి కంటే ఇంకా ఎక్కువ సమయం గడుపుతున్నాం ప్రభా గడపడానికి తీర్మానించుకున్నాం ప్రభా ప్రతి దాంట్లో మీకు ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రభావ అటువంటి సేవలో మనం నడిపించమని పాటిస్తున్నాం ఈ వాక్యలు వింటున్న బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాన్ని ఆశ్రయించండి ఆర్థికంగా మెరుగుపరచండి శరీరాన్ని స్వస్థపరచండి బలైనత నుంచి బలం అనుకరించండి ఆటంకాలను కొట్టివేయండి వారి చెప్పి లాగిపోయిన మేళందయచేయండి ప్రభావ ఇతరుల బాగులు ఆలోచించే బిడ్డలుగా తయారు చేయండి వారిని లేకుండా ప్రభావ అనేకల బాగులు ఆలోచించేలాగా అనేకులను పోషించే బిడ్డగా తయారు చేయమని వాదిస్తున్నాం అనేకలను ఆశ్రయించి బిళ్ళగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఆకాంక్ష పరుచుకోమని సంతతి వారి వాళ్ళ గొప్ప జనంకి ఇవన్నీ మేము అనేక ప్రాంతాలకు పొరి ప్రభు అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రించమని ఏసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తడి ఆన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధాన అడిపింపు మన అందరికీ సదాకాలం చూడండి కాక ఆమె అందరికి ప్రేజ్